ంగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గొండ్వాతీ గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షిభూతం భావాతీతరం సద్గురు మి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్య ోపప్లవర ప్రజాన ప్రత్యో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సదాశివసరంభా వ్యాసంకరమధ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరం పరా హరి శ్రీగరుభ్యో నమరుకను కలలోపల నే నరు నేనరుదించిటి మీరట్లా అరుదించి తీరీ ఎరుక జన నేను మీరలు ఎరుకతో తను ఆరమను చు ఎరిటీ పొరకు గ్రంథము జేస్తేస్తి ఎరిగివరకు గురుగోధన్ మెల్క నరులారే ఎరుకా నే కల జోలి ఎరిగున్నా నిల్వాదన్ చేరి గేటి కొరకు గ్రంథమోగేసి ఎరిగి వరకు ఎరుక అను కలలోపల నేనరుదంచితి మీరలట్ల అరుదంచితిరి ఈ ఎరుకజన నేను మీరలు ఎరుకతో చనువార మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్త ఎరిగి ఈ వరకు గురుబోధంచను మెల్క నరులార చేకుంటే ఎరుక అనే కళ జోలి ఎరిగున్న నిల్వదంచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగీ ఈ వరకు అనే పదవే ఎరుక అనేటటువంటిది బయలును దర్శించినటువంటి వారికి కళ సమానమైనటువంటిది అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తున్నారు పూర్వపద్యంలో నేను మేను అనేటటువంటి విచారణని తెలియజెప్పి తాను అనేటటువంటిది ఈ నేను మేనుల సమాహారమని నిర్ణయించి అలా ఏదైతే తనను తాను తెలుసుకుంటుందో ఆ తెలుసుకునేది అఖండ ఎరుక ఈ అఖండ ఎరుక బయలు లేదు అంతరిక్షమునందు లేదు వ్యోమమున్నందు లేదు పరమున్నందు లేదు సర్వకాలమందు ఉన్నది బయలు లేనిది ఎరుక అనేటటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ తేపథ్యంలో ఎరుకను కల లోపల నేనరుదీతి మేను అంటే జీవతనువులు నాలుగు కలిపి మేను ఈశ్వరతనువులు నాలుగు కలిపితే నేను కాబట్టి మొదట వచ్చిన వారెవరయ్యా అంటే ఎరుక నుంచి నేను అనేటటువంటి దివ్యాహం ఈశ్వరీయమైన నేను బ్రహ్మం నేను ఆత్మ అనేది నేను ఇది సర్వాధిష్టానమై బ్రహ్మాండ సాక్షి మొట్టమొదట సౌర కుటుంబము వంటి బ్రహ్మాండం ఏర్పడింది ఆ సంకల్పము చేత ఏర్పడినటువంటి బ్రహ్మాండం అంతా కూడా నేను అట్టి బ్రహ్మాండమనడి నేను తనను తాను మరల మేను స్థాయి వరకు అష్టవిధ ప్రకృతులుగా దిగి వచ్చింది అంటే పంచభూతములు మనసు బుద్ధి అహంకారము అనేటటువంటి నాలుగు ఎనిమిది అంశాలను ప్రకృతిగా మార్పు చేసి ఆ బ్రహ్మము నుంచి ఏర్పడినటువంటి అష్టవిధములైనటువంటి ప్రకృతి పిండాండములను జీవ సృష్టిని చతుర్విధ సృష్టిని అంటే ఉద్భిజములు స్వేదజములు అండజములు జరాయుజములు అనేటటువంటి నాలుగు రకములైనటువంటి సృష్టిని చేపట్టి మీరట్లా అరుదంచితిరి నేననే బ్రహ్మాండం ఎట్లా వచ్చిందో సంకల్పవశాత్తు అలాగే సర్వజీవులు కూడా సంకల్పవశాత్తే వచ్చినాయి ఇదే అంశాన్ని బ్రహ్మజ్ఞానావళి మాల చెప్పుకో घटकुड्यादिकर्व मृत्तिमात्र ब्रह्म जगत्सर्वेदा और ब्रह्म अनेकचुचुन अंत गाँ अने केदमुग तोचुचुन जगज्जीश्वरत्रयम एककम ब्रह्म में మేను మేను మేను అని విశ్వ తైజస ప్రత్యగాత్మలుగా ప్రత్యేగాత్మలుగా తోచుచున్న సమస్తము కూడా విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలనడి సమిష్టి రూపమైనటువంటి బ్రహ్మమునందు అంశీభూతమై ఉన్నది సమిష్టి అందు ఎస్టి అంశీభూతమై గోడ అన్నను కొండ అన్న గోడ అన్న మృతికతో తయారు చేయబడినప్పుడు నామ రూప ఆకార నటన వ్యవహార భేదములే తప్ప వస్తుభేదం ఎంచుకైనను లేదని వస్తునిశ్చయ జ్ఞానము బ్రహ్మమును నిర్ణయించుతుంది కనుక ఏ సంకల్పము చేతైతే ఆది ఎందు బ్రహ్మముద్భవించినో అట్టి బ్రహ్మమే సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం అని దక్షిణామూర్తి స్తోత్రం అటువంటి బ్రహ్మము మీరలట్ల అరుదంచితిరి సకల జీవరాశి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి ఆధార ఆధేయముగా అరుదంచితి తనకు తాను అరుదించినది ఈ రుఖచన అంటే ఈ సంకల్పం సర్వాధారముగా ఉన్నదో అట్టి సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము అయినప్పుడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులైనటువంటి వారలకు నేను మీరలు ఎరుకతో చనువార మనుచు ఏ ఎరుక అయితే నేనుకి మేనుకి ఆధారంగా ఉందో బ్రహ్మాండమునకు పిండాండమునకు ఆధారముగా ఉన్నదో అఖండ ఎరుకగా ఉన్నదో పిండమునందలేహము పిండము పిండమునందలి అహము బ్రహ్మాండము బ్రహ్మాండమునందలి అహము ఈ నాలుగింటి చేరిక కూడి అఖండంబౌ ఎరుక గదల మాయన్న అనేటటువంటి నిర్ణయం ఆ ఎరుక అనేటటువంటి నిర్ణయం ఎప్పుడైతే బయలును కననే లేకుండా పోయి ఎట్లా అయ్యా అంటే మేలుకొన్నవాడికి కళ ఎట్లా లేకుండా పోయిందో అనేటటువంటి ఉపమానాన్ని చెప్పారు అలా ఎరిగినటువంటి వారందరూ అఖండ ఎరుక పద్ధతిగా ఎరిగిన వారందరూ పరమును కాంచగనే బయలును కాంచగనే వ్యోమమును ఎరుగనే తమకు తామే లేని వారమగుచు ఎరిగిటి ఎరుక లేనిదగుచు ఏ స్థితి అయితే బయలుస్థితి ఎందుకున్నదో అట్టిది ఎరిగి ఆ ఎరిగిన దానిని నీకు ఎరిగించడానికి గ్రంథం చేయవలసి తనకు తాను పోయే లేకుండా పోయినటువంటి వారికి ఏ గ్రంథాలతోనూ ఏ శాస్త్రములతోనూ ఏ ఆవరణలతోనూ ఏ ఉనికితోనూ ఏ వ్యవహారముతోనూ ఏ వ్యాఖ్యతోనూ పని లేనటువంటి వారై ఉన్నప్పటికీ తాము పొందినటువంటి ఈ లేని ఎరుక స్థితిని నీకు తెలియజెప్పడానికి ఎరుకతో ఉన్నవారికి ఎరుక ఎట్లా లేదో చెప్పటం కొరకు గ్రంథం చేయబడింది కాబట్టి బయలును దర్శించినటువంటి గురుబోధతో మేలుకొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి నరులు ఆ నరుల చేకొని అంటే ఈ గురుబోధ అనేటటువంటి దీపాన్ని చేత ధరించి ఎరుకనే కళ జోలి ఎరుకనే కళ లేకుండా చేసుకున్నట్లయితే అంటే బయలును దర్శి తే ఎరుక విడవ అట్లా బయలు దర్శించినటువంటి వారికి ఎరుక అనేటటువంటి కళ నిలవకుండా పోయింది అలా ఎలా అయితే గురుబోధ వల్ల గురువుగారికి పోయిందో అదే గురు శిష్య ఐక్యతా పద్ధతి ద్వారా గురువు యొక్క సహజ నిర్వికల్ప సమాధినిష్టతో సమావిష్టమైనటువంటి శిష్యుడు కూడా గురు హృదయాంతర్గతముగా అట్టి సహజ నిర్వికల్ప సమాధినిష్టను అందుకున్నవాడై ఉన్నది ఉన్నది ఉన్నది అంటు వచ్చినటువంటి ఏ ఎరుకైతే ఉన్నదో ఏ అధిష్టాన ఆశ్రయ పద్ధతి అయితే అటువంటి అధిష్టాన ఆశ్రయ పద్ధతి లేదు లేదు లేదు లేదు అంటూ లేనిది నాయితీ నాయితీ నాయితీ నాయితీ నేతి నేతి నేతి అనేటటువంటి మహావాక్యం ద్వారా అవాంతర వాక్యం ద్వారా మహావాక్య నిరసన చేసి చతుర్విధ ముక్తులు కూడా అఖండ ఎరుకలోనివే కానీ బయలు నందు లేనివి ఇవి నేను మేను మధ్య కలిగినవే తప్ప నేను మేనులు లేనటువంటి బయలులో ఇవి ఏవి లేనివి అని లేని ఎరుక పద్ధతిగా నిరసించేటటువంటి పద్ధతిని సవిస్తరముగా స్పష్టముగా అష్టతను నిరసన నిర్ణయాన్ని షోడశావస్థల నిరసన నిర్ణయాన్ని చైతన్యతను నిరసనాన్ని అలా షోడీ ద్వారా పదహారు కళలని పదహారు భూత లక్షణాలను నిరసించేటటువంటి బోధన ఎవరైతే పొంది మేలుకొన్నారో ఎవరికైతే ద్వాదశి నిర్ణయం దృఢీకరించబడిందో ఎవరైతే పంచదశి బోధ ద్వారా తాము లేని స్థితి దృఢమైనటువంటి నిర్ణయాన్ని పొందారో మరల ఎరుకను అంటబోనటువంటి బాస చేసి గురు శిష్యులు లేని పద్ధతిగా ఎవరైతే నిలిచి ఉన్నారో దేశికులతో ఐక్యం చెందినవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఎరుకనే కళ జోలి ఎరిగున్నా నిల్వాదేటి కొరకు సర్వకాలము విస్తరిస్తూ ఉన్నటువంటి ఏ అనంత విశ్వమైతే అఖండముగా తోచుచు ఎల్లకాలము ఉన్నట్లుగా కనపడుతున్నదో అది అనంతముగా వ్యాపకమై ఉన్న ములువృత్త సందు లేకయున్న బయలునందు ఉన్నదనేటటువంటి సత్యాన్ని బయలును దర్శించడం ద్వారా ఎవరైతే పొందారో అటువంటి వారి కొరకు వారు ఈ ఎరుకను ఎగరగొట్టడానికి లేనిదిగా నిర్ణయించటానికి లేని ఎరుక అనే నిర్ణయాన్ని అందించడానికి గ్రంథము చేస్తే ఈ వరకు ఆ బయలునే నిర్ణయాన్ని పొంది లేని ఎరుకను అందించటం కొరకు మాత్రమే ఈ గ్రంథమును చేయబడుతున్నది అని నిర్ణయంగా తెలియజేస్తాను ఆరోపద్యం శ్రీమీన్సు అచలబోధను ఏ మహనీయుగజల్లనోభూమిన్ సుజనులకొరకా రాముగన్వయ శివరామదీక్షలన్ తలచి అపారౌణతూలన్ రేమాతో పుగడీ నే భూమి నిర్జరు పరశురామ పరశురామీతారామ స్వామికి మృక్ శివరామ దీక్షితుల తలచీ అపారణతతుల అయా ఎక్కడా లేనటువంటి అంశాన్ని చెప్తున్నానని అంటున్నారు ఎవరికీ తెలియని దాన్ని చెప్తున్నానంటున్నారు అసలు ఇటువంటి బోధ అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అనే సందేహం మీకు కలగవచ్చు అనేటటువంటి దృష్టితో ఈ భూమి మీద శ్రీమద్ రాముడు శివరామ దీక్షితుడు అలాగే అప్పారావు గారు అలాగే పరశురామ సీతారామస్వామి గారు ఈ రీతిగా స్వగురు నిజగురు పరమగురు పరమేష్ఠి గురు అయినటువంటి నా గురువర్యులను తలచి శ్రీమించు ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన ఎరుక అంటే స్త్రీ ఎక్కడెక్కడైతే స్త్రీ అన్న శబ్దం వాడబడుతోందో అది ఎరుకకు సంబంధించినటువంటి సూచన అట్టి స్త్రీని మించాలి అంటే ఎవరైతే అట్టి స్త్రీని మించిన వారున్నారో అట్టి ఎరుకను లేకుండా చేసుకున్న వారు ఉన్నారో అట్టి గురుబోధన పొందిన వారు ఉన్నారు వారిని ఆశ్రయించి కేవలము ఎరుకను పోగొట్టుకునుటకు మాత్రమే వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి అంటే ఎరుక లోపల ఉన్నటువంటి పనుల గురించి వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళ సమాధానం మౌనం కారణం ఏంటంటే వారికి కర్మ సంబంధీకులు కాదు అని జ్ఞాన సంబంధీకులు కాదు ఈ స్త్రీ అన్న శబ్దంలో షకారము రకారము రెండున్నాయి అందులో షకారము శమమునకు రకారము అగ్నిబీజము ఆ అగ్నిబీజ సంయోగం చేత కర్మ చేత ఉపశాంతి పొందేటటువంటి పద్ధతిని జ్ఞానబీజమైనటువంటి రకారం చేత దగ్ధమయ్యేటటువంటి సూచనని ఈ కర్మ జన్మ రెండు కూడా లేకుండా పోయే పద్ధతిని కర్మ జన్మ లేనివని నిరూపించే పద్ధతిని తెలియజేసేది కాబట్టి స్త్రీ మించు అచలబోధను స్త్రీ అన్న శబ్దంలో కదలికలు ఉన్నాయి శివ అన్న శబ్దం కంటే శ్రీ అన్న శబ్దంలో కదలికలు ఎక్కువ ఉన్నాయి గుణధర్మం బలంగా ఉంది కాబట్టి సకార ఈకార రకారములు కలిస్తే కానీ శ్రీ అవడం లేదు ఇది కూడా ఒక త్రయం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ ఇలాంటి బీజాక్షరముల యొక్క వినియోగం మంత్రప్రయోగంలో ఉంటుంది ఇవన్నీ కూడా ఎరుక సంబంధీక అంటే బ్రహ్మమనే అధిష్టానాన్ని నిర్ణయించడానికి అష్టవిధ ప్రకృతిని ఉడిగింపజేయడానికి ప్రకృతిని సాధనగా ప్రకృతిని సహాయంగా ప్రకృతిని సహకారంగా ప్రకృతిని స్వీకరించి అధిగమించి గురువు ఎందు ఐక్యతాసిద్ధిని పొంది కదలనటువంటి స్థితిలో నిలకడ చెందటానికి చెప్పేటటువంటి ఎరుకను విడిపించే బోధ గురు పారంపర్య పద్ధతిగా స్వగురు నిజగురు పరమగురు పరమేష్ఠి గురు పద్ధతిగా జ్ఞానకర్మరహితమైనటువంటి ఆవరణ రహితమైనటువంటి దానిని శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితార్యుల సంస్కృత వచనాన్ని అనుసరించి యోగవాసి జ్ఞానవాసిష్ఠ బృహద్వాసిష్ట సాంప్రదాయాలలో మేలిక మేలైనటువంటి బృహద్వాసిష్ట సాంప్రదాయాన్ని బయటికి సారాంశంగా స్వీకరించినటువంటి శివరామ దీక్షితార్యుల యొక్క బోధని ఆధారంగా తదుపరి గురు పారంపర్యంలో ఎరిగినటువంటి అప్పారావు గారు పరశురామ సీతారామస్వామి వారి వారి యొక్క శిష్యులైనటువంటి కృష్ణదేశిక ప్రభువులు అందరికీ తేట తెనుగులు అందించేటటువంటి ఈ ప్రయత్నం ఎంతో విశేషమైనటువంటిది అట్టి గురువర్యులను తలస్తూ వారి స్మరణతో వారి యొక్క కృపతో ఈ భూమిన్ సుజనుల కొరకా ఇది జనుల కొరక అంటే కాదయ్యా అన్నారట కేవలం సుజనుల కొరకే అన్నారట అంటే అర్థం ఏమిటంటే సుమతి శతకంలో కూడా చెట్ట చివరికి సుమతి అనే మొకటంతో మూర్తవు అంటే అర్థం ఏమిటంటే అందరికీ మతి ఉంది కానీ సుమతి అనేవాళ్ళు తక్కువ మనం కాబట్టి ఈ భూమి మీద ఎనభై లక్షల జీవరాశులు కూడా జనులే అన్నిటికీ జనన మరణాలు ఉన్నాయి రాకటా కూడా ఉంది ఆ లక్షణంతో మానవుడు కూడా కేవలం రాకడా పోకటా వరకే పరిమితమై దేహధర్మమే తానుగా కేవలము భోగి భోగ్య ధర్మముగా జీవించిపోయేటటువంటి వారందరూ జనులు అందు జిజ్ఞాసువై జ్ఞానియ్ బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు సుజనులు ఇట్టి సుజనులకు ఒక అధికారత్వం ఉన్నది అదేమిటంటే ఏ మహనీయుండు చేసి ఎగజల్లేనో ఎగజల్లెనో అంటే అర్థం ఏమిటంటే కర్మత్రయంలో ఆశీర్వచనంలో చేసేటప్పుడు ఆ ఆశీర్వచనంలో గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి అనేటటువంటి వాటిని సూచిస్తూ ఆశీర్వదించినటువంటి యజ్ఞాక్షతలను ఎగజల్లేటటువంటి పద్ధతి ఉంది అంటే ఆయా పవిత్ర మంత్రాక్షతలు ఎంత మేరకైతే విస్తరిస్తాయో ఆయా శబ్దం ఎంత మేరకైతే విస్తరిస్తుందో ఆ శబ్దశ్రవణం ఎంతమందికి అయితే కలుగుతుందో వారందరూ కూడా సాక్షీభూతమై బ్రాహ్మీభూతమై బ్రహ్మనిష్ఠులవ్వడానికి ఉపదేశించేటటువంటి ఉత్క్రమణం చెందేటటువంటి ఔన్నత్యాన్ని అందించేటటువంటి విధానంలో యజ్ఞకర్మంతా ఏర్పాటు చేయకూడదు అలాగే ఎరుకని ఎగజల్లేటటువంటి సమర్థుడైన వాడెవడో ఓ వాడు పనికొస్తాడయ్యా బయలును దర్శించడానికి ఎరుకను చూసి భయపడి పారిపోయేవాడెవడోవాడు పనికిరాడని అర్థం అంటే జనన మరణాలనేవి దేహధర్మములు సృష్టిస్థితిలయములు కూడా ఎరుకలో భాగములే ఇవన్నీ సంకల్పవశాత్తు మాత్రమే జరుగుతున్నాయి అట్టి సంకల్పమే లేనిది అని నిర్వికల్ప సమాధినిష్ఠుడైన వాడు ఎవరైతే వాడు ఎరుకను ఎగజల్లగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు అట్టి నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి వాడే బయలును దర్శించగలిగేటటువంటి అధికారు అటువంటి సుజనులకు ఈ బోధ తెలియజెప్పమని శివరామ దీక్షితార్యులు గురు ఈ బృహద్వాసిష్టాన్ని అందించారు అటువంటి పారంపర్యాన్ని అందుకోగలిగినటువంటి సమర్థులైన సృజనులు ఎవరైతే ఉన్నారో అధికారులైన సృజనులు ఎవరైతే ఉన్నారో అట్టివారు ఈ బోధన అందుకోవలసింది అని సభా విజ్ఞాపన ద్వారా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు నాకు మేధోబలం ఉంది నాకు ధారణాబలం ఉంది నేను సూక్ష్మాన్ని ఎరిగాను నేను స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులను మానవత్వం నుంచి దివ్యత్వం దాకా ఎరిగాను అన్నటువంటి దివ్యాహం కలిగిన వారందరికీ కూడా ఒక సూచనను అందిస్తూ ఉన్నారు అట్టి దివ్యాహాన్ని ఎగజల్లేటటువంటి నిరసించగలిగేటటువంటి సమర్థతను సంపాదించమనేటటువంటి సూచన ఈ కదార్థంలో బోధిస్తూ శ్రీమించు అచలబోధను ే మహనీయుండేసి యజల్లనో ఈ భూమిన్ సుజనుల కొరకా రామడుగాన్వయాజ శివరామాదీక్షితుల తలచి అపారాగుణుల ప్రేమతో పొగఢీ ప్రేమ అంటే అర్థం ఏమిటనేది ఇక్కడ సూచన చేస్తున్నారు గురు కరుణ చేత శిష్యుడు ఎరుకని నిరసించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతున్నాడు అట్టి గురువుగారి యొక్క కరుణకు ప్రేమ అని ఏ ప్రేమను పొందినట్లైతే నువ్వు ఎరుకను నిరసించగలవో దానికి ప్రేమ అని పేరు అదే దేహాత్మభావ పరిధిలో చూస్తే రాగద్వేషాలతో కూడినటువంటి అనురాగంతో కూడినటువంటి పాత్రోచిత ధర్మాలతో కూడినటువంటి మమకార అహంకారాలతో కూడినటువంటి తల్లి బిడ్డ భార్య భర్త సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి సమస్తము కూడా చిన్న నిద్రలోనే పోయేటటువంటి తాత్కాలికమైనటువంటి కళ వంటివి వాటి కొరకు వగచేటటువంటి వాడు వాటి కొరకు ఏడ్చేటటువంటి వాడు ఆత్మనిష్టకే అధికారి కావడం కదా వాటిని అధిగమించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ద్వంద్వాలను అధిగమించిన వాడు ఎవడైతే ఉన్నాడో రాగద్వేషాలను అధిగమించిన సాక్షి ఎవడైతే ఉన్నాడో అట్టి ఆత్మనిష్ఠుడు బ్రహ్మానుసంధానం చేత బ్రహ్మనిష్ఠుడవుతున్నాడు కానీ బ్రహ్మనిష్టలో కూడా ఈ ప్రేమ అనే శబ్దానికి అధికారిత్వం లేదట అందువలనే పరమాత్మ యొక్క కరుణకు ప్రేమ అని పేరు పరమేష్ఠి గురువు యొక్క కరుణకు ప్రేమ అని పేరు పురుషోత్తముని యొక్క కరుణకు ప్రేమ అని పేరు అట్టి పరబ్రహ్మము శ్రీకృష్ణుడు అట్టి శ్రీకృష్ణుడు తన అవతారం ఇట్టి ప్రేమ తత్వము చేతనే లోకోకోపకారమునకు లోత్తరమైనకు సమస్త భూమండలము నిలిచి ఉన్నంతకాలము కూడా తన బోధ నిలబడి ఉండేటట్లుగా తన జీవన విశేషాలని ప్రేమతత్వంతో అందించగలిగినటువంటి ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి బలాన్ని ఈ ప్రేమతత్వం ద్వారా అందించాడు దీనికి ఉదాహరణ మాతృమూర్తి శైశవావస్థలో ఉన్నటువంటి శిశువుని ఈ ప్రేమతత్వం ద్వారానే రక్షించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది అవ్యాజమైనటువంటి కరుణ ఆవిడలో పనిచేస్తుంది ఈ శైశవావస్థయందు శిశువుని కాపాడటానికి ఆవిడలో అరవై నాలుగు వేల మంది వశున్యాది దేవతలు మాతృకాగణము పరివేష్టి ఉంచి ఉండటం చేత గర్భవాసంలో ఉన్న తొమ్మిది నెలలు శైశవావస్థలో ఉన్నటువంటి మూడు నెలలు ఈ సంవత్సర కాలము ఆ మాతృదేవత జగజ్జననికి ప్రతిరూపంగా నిలబడుతుంది అట్టి ప్రేమను ఆవిడను ఆవేశిస్తుంది తత్ప్రభావం చేత ఆ శైశవావస్థలో ఉన్న జీవిని కాపాడగలుగుతుంది జరాయుజములైనటువంటి సమస్త జీవులకు కూడా ఇట్టి మానసిక శక్తి లభించేటట్టుగా ఈశ్వర వరదానం కాబట్టే అవి తమ తమ పిల్లలను సంరక్షించగలిగేటటువంటి శక్తిని కలిగి ఇటువంటి వ్యక్తీకరించడానికి వీలు లేనటువంటి అవాంగ్ మానస గోచరమైనటువంటి బ్రాహ్మీభూత స్థితికి పరమైనటువంటి అక్షరస్థితికి పరమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి అయినటువంటి ప్రేమతత్వాన్ని పొగుడుతున్నాడు కారణం ఏమిటంటే పరమేష్ఠి గురు కరుణ ఈ ప్రేమతత్వం కాబట్టి చాలామందికి బంధానుగతమైనటువంటి ప్రేమను అనురాగాన్ని మాత్రమే చవిచూచి అటువంటి అనురాగాన్ని జ్ఞాని ఇవ్వడం లేదు గురువు ఇవ్వడం లేదు అనేటటువంటి నిరసనని నిస్పృహని పొందుతూ ఉంటారు గురువు సదా ఎప్పుడూ కూడా జన్మ జన్మలకి నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే కంకణబద్ధుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని తన జీవన కాలము ఆ జీవన పర్యంతము ఢనిద్రావస్థలో కూడా ఆఖరికి శరీరం వదిలివేస్తే మిగిలిపోయినటువంటి శవ సమానమైనటువంటి ఈ శరీరం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేటటువంటి సమర్థస్థితిలోకి అణు అణువుని రూపొందించగలిగినటువంటి పరమేష్ఠి గురుకరుణను పొందినటువంటి వాడు అట్టి పరమేష్ఠి గురుకరుణను పొందినటువంటి వాడి వాడి వద్ద నుంచి నీకు నా ఎడల అనురాగం లేదు నా ఎలా నా ఎడల దయ లేదు నా ఎడల కరుణ లేదు అనే నిందాస్తులకు అవకాశం లేదు అట్టి వాడు ఏది చేసినా అది నీ మేలు కొరకే నీ బాబు కొరకే నీ అజ్ఞానాన్ని పటాపంచలు చేయడం కొరకే గురువు కసరినా కొసరినా అది కేవలము నీలో ఉన్న అహాన్ని త్రుంచడం కొరకే నీలో ఉన్న ఎరుకను పోగొట్టడం కొరకే ఈ జీవిత సత్యాన్ని అహరహము క్షణ క్షణము నిరంతరాయంగా ఏ శిష్యుడైతే గురువు అందు ఐక్యతా సిద్ధి చేత అనుభవిస్తాడో వాడు మాత్రమే ఈ ప్రేమను పొంది ఎరుకను ఎగజల్లగలిగేటటువంటి సమర్థతను పొందుతాడు ఇటువంటి సూచన శబ్దాలతోటి గురుస్తుతిగా ఈ కదార్థాన్ని మనకి అందిస్తూ భూమి నిర్జరు పరశురామ సితారామ స్వామికి మృక్కి శివరామ దీక్షితులంతలచి అపారాగుణతల అని వినమ్రంగా नमस्क वारे करण प्रार्थिस्तार्धन गुरु परंपरा ध्यान सभा विज्ञापन का अच्छा एडव पद्यम श्रीमत्सीतारास्वा कृपन सद्रहि पदार्थमो दानिनी ఈ మహి కందార్ధములుగా ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా వేమారు నేమి వేడితి ఇంతియ సుమ్మి మీదకృపజేసి నను చదువు మని మీరలు ఇవినరయ్యా ఓ జులారీ కనరయ్యా స్వామి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్ధమో దానిని ఈ మహీ కందార్ధములుగా ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా వేమారునే మిమువేడద ఇంతియ సుమీ నామీద కృపజేసి నను చదుమణి మీరలు ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా తన గురువర్యులైనటువంటి శ్రీమద్ సీతారామ పరశురామస్వామి యొక్క కృపను తలస్తూ వారి కృపచే ఈ బోధించగలిగేటటువంటి సమర్థత నాలో ఏర్పడింది వారి కరుణ నాయను ప్రవహించడం చేత మీకు కందార్థములుగా ఇవి అందించగలిగేటటువంటి దైవీ ప్రణాళిక నానించి ప్రకటితమవుతోంది ఈ కందార్థములు ఎటువంటివయ్యా అంటే సదసద్ రహితం ఈ సృష్టి అందు పదార్థము శక్తి అనేటటువంటి రెండు లక్షణాలతో ఈ సృష్టి అంతా కూడా ఏర్పడినట్లుగా సకల విజ్ఞానము బోధిస్తూ ఉన్నది మరి ఇది ఎలా ఉందా లక్షణరీత్యా అంటే సత్తు అసత్తుగా ఉన్నది అదేమిటయ్యా ఇలా చెప్పావు అంటే నిజానికి మాట్లాడితే బయలులో సత్తు అసత్తులు రెండూ లేనివే మరి ఆ నిర్ణయం మాకు ఎలా తెలుస్తుందండి అంటే మొట్టమొదట అసద్వాచ్యమును సత్యమని భ్రమించేటటువంటి భ్రాంతి చెందేటటువంటి పద్ధతిని విడనాడాలి తదుపరి సద్వాచ్యమైనటువంటి బ్రహ్మమును భ్రాంతి అని విడనాడగలిగే అధికారిత్వాన్ని జ్ఞాననిష్టని పరమునందు దృఢీకరణమైనటువంటి నిష్టను పొందాలి ఈ రీతిగా ఎరుక ఎట్లా లేదో నిర్ణయమైనటువంటి వాడికి బయలు యొక్క దర్శనమైనటువంటి వాడికి సత్తు అసత్తు రెండూ లేకుండా పోతున్నాయి ఎలా అంటే అసద్వాచ్యము అంటే అర్థం ఏమిటంటే జగజ్జీవేశ్వరుడు అనేటటువంటి త్రయము తనూను ఆశ్రయించి ఉన్నాయి ఈ జగజ్జీవేశ్వర త్రయము ఏ తనువునైతే ఆశ్రయించి ఉన్నాయో ఆ తనువుని ఆధారంగా చేసుకునే నీ విచారణ ప్రారంభిస్తున్నావు కాబట్టి మొదలు ద్వైతము విచారణకు స్వీకరించాం అంటే రెండున్నాయి అని నీకు తోస్తోంది ఈ సృష్టి మొత్తం మీద ఏమిటయ్యా రెండు రెండుగా ఉన్నాయి అంటే నిత్య అనిత్యములు ఆత్మ అనాత్మలు కార్య కారణములు సదా సత్తులు దృక్కు దృశ్యములు ఇలా రెండు రెండుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాన బలంచేత విచారణ బలం చేత షట్ ఆధార ఆధేయ పద్ధతిగా జడచేతన విమర్శగా విమర్శ చేయగలిగేటటువంటి వేదాంత పంచదశి అనేటటువంటి శాస్త్రము ఆధారంగా వేదాంత పంచవింశతి అనే ఆధారంగా ఈ రెండు శాస్త్రాలని స్వీకరించి ఈ రెండు సాంఖ్య విచారణలని ఆశ్రయముగా స్వీకరించి తరించేటటువంటి వారు ఎవరైతే వేదాంత పంచదశి ఆధారంగా ఈ పంచవివేకాలలో, వివేకాలలో నిత్యానిత్యములందు అనిత్యమును నిరసించే నిత్యమును ఆత్మానాత్మలందు అనాత్మను నిరసించే ఆత్మను కార్యకారణములందు కార్యమును నిరసించే కారణమును సదసత్తులందు అసత్తును నిరసించే సత్తును దృగృశ్యములందు దృశ్యమును నిరసించే దృక్కును అధిష్టాన నిర్ణయముగా పొందగలిగేటటువంటి శక్తి వేదాంత పంచదశిని ఆశ్రయించి బ్రహ్మనిష్ఠులైన వారు సాధిస్తున్నారు ఇక వేదాంత పంచవింశది ద్వారా ఈ సమస్తము అష్టదను నిర్ణయము షోడశ అవస్థల నిర్ణయము అష్టదను నిరసన షోడశావస్థల నిరసన జ్ఞానభూమికల నిరసన ఇలాంటి నిరసించే పద్ధతిగా ద్వాదశి షోడసి పంచదశి బోధాంతర్గతముగా వేదాంత పంచవింశతి ద్వారా పరము నిర్ణయమవుతుంది బయలు నిర్ణయం అవుతుంది వ్యోమము ఇది సద్రహితంగా తీర్చిదిద్దుతుంది వేదాంత పంచదశి అసద్రహితంగా తీర్చిదిద్దితే వేదాంత పెంచంశతి సద్రహితమైనటువంటి స్థితి అని కాబట్టి ఈ రెండింటి యొక్క సారాంశాన్ని ఈ కందార్థాలలో ఈ రెండింటిలో బోధించబడిన సమస్త విచారణలను సమస్త ఉపమానాయను ప్రవహించడం చేత ప్రకటితమవడం చేత బోధాపద్ధతిగా గ్రంథముగా కందార్థములుగా ఓ జనులారా ఇవి వినరయ్యా ఇటు కనరయ్యా అని ఎంతో ప్రేమతో అందించే ప్రయత్నం చేస్తున్నారు భాగవత కృష్ణ దేశ ప్రభు పైగా ఏమంటున్నారు వేమారునే మిము వేడిదింతియసు అంటున్నారు సాధారణంగా భగవంతుడిని బాగా పిలవాలి అంటే సహస్రనామంతో అర్చిస్తామట ఏమయ్యా ఇవాళ భగవంతుడితో నువ్వు బాగా సంబంధ బాంధవం అని ఎవరినైనా అడగాలి అంటే నాయన ఇవాళ సహస్రనామార్చన చేసావా అని అడగాలండి అంటే ఆ సహస్రనామార్చన చేసే లోపల నీ హృదయంలో ఆ వికాసం వచ్చి ఆ వివేకం వచ్చి నీ హృదయం భక్తితో ఉప్పొంగి ఆ భావరూప ఐక్యతా సిద్ధిని ఆ ఈశ్వరుడితో నువ్వు పొందగలుగుతావు అందుకొరకు సహస్రనామార్చన ఆ తాదాత్మ్యత సిద్ధి ఆ భావ రూప ఐక్యతా సిద్ధి ఆ భక్తి భావం లయించినటువంటి హృదయ స్థితిలో ఈ సహస్రనామాలలో ఏదో ఒక నామం నిన్ను ఆకర్షించి నీయెందు ఆ లయింపజేసేటటువంటి స్థితిని దృఢంగా పట్టుకోవడానికి అది ఆధారభూతమై మరల సహస్రనామార్చన చేసేంత వరకు నిన్ను స్మరణగా వెంబడించి నీకు ఆ ఈశ్వరత్వాన్ని సహజంగా సిద్ధింపజేసేటటువంటి బలాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో వేమారు వేడటము అనేటటువంటి సహస్రనామార్చనని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు శిష్యుని వేమారు వేడుతున్నాడట నిజానికి అన్ని చోట్ల భక్తుడు భగవంతుడిని వేడతాడు శిష్యుడు గురువుని వేడతాడు కానీ ఏ సత్శిష్యుడైతే ఉన్నాడో ఏ నిజ శిష్యుడైతే ఉన్నాడో ఏ సుజనుడైతే ఉన్నాడో దాని కొరకు పుట్టిన వాడెవడైతే ఉన్నాడో వట్టి గనక దొరికినప్పుడు వేయి గురు వెయ్యిసార్లైనా సరే ఆ శిష్యుడిని మేల్కొలిపి దృఢీకరిస్తాడు అనేటటువంటి ఆశీర్వచనాన్ని ఈ గందార్థంలో తెలియజెప్తున్నారు ఏమయ్యా నాకు నీకు ఒకసారి చెప్తే తెలీదా అని చాలామంది అంటూ మన రోజువారీ జీవితంలో కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని విశేషమైనటువంటి రహస్యమైనటువంటి అతిరహస్యమైనటువంటి గుహ్యాత్ గుహ్యతమం చేదం అని చెప్పబడిన రాజవిద్యా రాజగుహ్య యోగమునకు సంబంధించినటువంటి ఈ పరాత్ సంబంధించినటువంటి బోధను వేయి మారులైన వేడి చెప్తాను వేడ్కగా చెప్తాను అంటున్నారు కారణం ఏమిటంటే ఆ దేశిగునకు ఎరుక పిల్లలాటల పోలికై ఉన్నది ఆయనకిది వేడ్క ఇది లీల అట్టి పరమేష్టి గురువునకు పరమాత్మకు ఎరుక సంబంధించినదంతా కేవలము లీలా మాత్రమే పద్దెనిమిది రోజులలో పద్దెనిమిది అక్షోహిణీల సేనని యాదవ సమూహాన్ని సమస్తము కురువంశాన్ని యుగ సంధిలో ఒకరు కూడా మిగలకుండా ఆఖరికి తన అవతార పరిసమాప్తితో సర్వం సహా మొత్తాన్ని లేకుండా చేసినటువంటి పరమాత్మ కేవలము లీలగా చేశానన్నాడు ఈ పని మొత్తాన్ని నా అవతార ప్రకటన ద్వారా నా అవతార లీలగా ఈ యుగ సంధి ఎందు ఈ సమస్తము నిర్వహించబడుతున్నది నాచే అని విశ్వరూప సందర్శన యోగంలో జరగబోయే దాన్ని ముందుగానే అర్జునుడికి చూపించి తాను పరమాత్మననేటటువంటి నిర్ణయాన్ని అర్జునుడిలో స్థిరంగా నిలబెట్టాడు ఈ రీతిగా ఏ లీల అయితే ఉన్నదో అట్టి లీల ఈ ఎరుకని ఎగజల్లగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగే గురు కరుణ అట్టి లీలయే అటువంటి గురు కరుణను పొందినటువంటి నిజ శిష్యుడు మాత్రమే ఈ వేమారు వేడేటటువంటి వేడ్కని నిజంగా అందిపుచ్చుకోగలుగుతాడు అటువంటి ఉల్లమును అటువంటి హృదయ వికాసాన్ని కలిగి ఉండాలి అంటే మాంసపిండమైనటువంటి హృదయము నుంచి మంత్రపిండమైనటువంటి హృదయ స్థానమునకు బ్రహ్మాండ ఆధారభూతమైనటువంటి అష్టతళ పద్మ హృదయ స్థానమునకు ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది అనే సూచన ఆశీర్వచనం ఇందులో ఉన్నాయి సహస్రార కమల మందున్నటువంటి వేయి దళములలో సహస్ర దళములలో వేమారు ఓంకార శబ్దమును అనుదినము ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నిజ కరుణను పొందగలుగుతున్నారు సహస్రార మండలాంతర్గతమైనటువంటి గురువుని ఓంకార వాచ్యుడైనటువంటి గురువుని నిశ్శబ్ద బ్రహ్మముగా ఉపాసించేటటువంటి సత్శిష్యుడు ఎవరైతే ఉన్నారో గురుపుత్రుడు ఎవరైతే ఉన్నారో అతడు మాత్రమే బ్రహ్మరంధ్రస్థానమందు ఉన్నటువంటి భూమ మధ్యమందు ఉన్నటువంటి అష్టతల పద్మహృదయ స్థానమునకు చేరగలిగి మండలత్రయములను అధిగమించి అఖండ ఎరుకను ఎగజల్లగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతున్నాడు ఈ వేమారు వెనక చాలా సూచన ఉన్నది చాలా సాధన ఉన్నది సహస్రార మందు కుంభించగలిగేటటువంటి నిలుపగలిగేటటువంటి రేచించగలిగేటటువంటి కుంభించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందాలి అనేటటువంటి సూచన ఉన్నది అందువలనే వేమారునే మిమ్ము వేడద ఇంతియ ఆయన అష్టదళ పద్మ హృదయ స్థానం దుద్దు మధ్యలో ఉన్నటువంటి బిందు మధ్య స్థానమందున్నటువంటి అణుస్వరూపమైనటువంటి పరమాత్మ స్థానమందున్నటువంటి పరమేష్ఠి గురువు పురుషోత్తముడు ప్రతి ఒక్క దళమునందు సహస్ర ఓంకార ఉపాసన చేయబడుతున్న ప్రతిసారి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనేటటువంటి నీకు బోధిస్తున్నారు సూచిస్తున్నారు అరేనటువంటిది వేమారు వేడుట ఇట్టి గ్రాహ్యతను పొందినటువంటి వారెవరైతే ఉన్నారో ఇట్టి దర్శనాన్ని ఎవరైతే పొందిన వారు ఇట్టి సామర్థ్యాన్ని ఎవరైతే వారు ఉన్నారో వారికి ఈ పిండ బ్రహ్మాండములు గడ్డిపోచ సీతమ్మ రావణాసురుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటే అంతా విని ఒక గడ్డి పోత తీసి ఎదురుకుండా పెట్టిందట ఆయన ఎనభై వేల సంవత్సరాలలో తాను సాధించినటువంటివన్నీ ఏకరువు పెట్టాడు సీతమ్మ త్రిలోకాధిపత్యాన్ని నవగ్రహాధిపత్యాన్ని బ్రహ్మాండాధిపత్యాన్ని తన యొక్క చతుర్వేద పారంగత్వాన్ని షట్శాస్త్ర పారంగత్వాన్ని అనుదినము బ్రాహ్మీ ముహూర్త సమయమునందు సహస్రలింగార్చన చేయగలిగే సామర్థ్యాన్ని చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి భూమండ ప్రద భూమండల ప్రదక్షిణాన్ని ఇవన్నీ ఇట్లా ఏకరూ పెడుతూ అన్నీ విన్న సీతమ్మ ఇదంతా గడ్డిపోతతో సమానన్నాయన అనే సంజ్ఞాపూర్వకమైనటువంటి సూచనగా ఒక గడ్డిపోతను అక్కడ పెట్టిందట ఎందువల్లయా అంటే ఇది అంతా అని చెబుతోంది అమ్మ జగజ్జనని మరి మన జీవితంలో మనం సాధిస్తున్నటువంటి కొద్దిపాటి అంశాలకు నేను నేననుట మేను మేననుట మరింత అజ్ఞానభూయిష్టమైనది కదా ఇది పిల్లల ఆటల వంటిది కదా కాబట్టి అనంత కోటి బ్రహ్మాండములను ఉత్పన్నము చేతున్నటువంటి మూలా ప్రకృతి పిల్లలాటలవలే బంతులు ఆటలవలే బ్రహ్మాండములను ఉత్పత్తి చేయుస్తున్నాను అంటున్నది అట్టి మూలా ప్రకృతి అయినటువంటి అఖండ ఎరుకను యగజమ్మ కలిగేటటువంటి సామర్థ్యాన్ని తనయందు లీనము చేసుకొనడం ద్వారా నిజ శిష్యుడికి పరమ గురు కరుణచేత లభిస్తుంది పరమేష్ఠి గురు కరుణచేత లభిస్తుంది అట్టి పరమేష్ఠి గురు కరుణను ఆశీర్వచన పూర్వకముగా అందుకోవాలనేటటువంటి సదసద్రహితమైనటువంటి స్థితిని పొందాలనేటటువంటి లక్ష్యార్థమైనటువంటి సూచనని ఈ గందార్థంలో అందిస్తూ హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష సహనా వునౌ సహ వీర్యం కరవాహై తేజస్సు నవధీతమస్ మా విద్విషావై శాంతిశాశ రి ఓ శ్రీగురుభ్యా హరి ఓ